మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో ముందు అన్నారు ప్రభా ఇదిగోనైనా ఎంతో మంది జనాన్ని చూడలేకపోయారు ప్రభా అయితే మమ్మల్ని అయితే ప్రభా సజీవ ఉంచి అయ్యా ఎటువంటి ఇబ్బందులు ప్రభా మాకు రాకుండా ప్రభా అమ్మని క్షేమకరంగా ఉంచినందుకు మీకు ఎంతో ముందున్నారు ప్రభా ఇవుల ప్రార్థన ప్రభా ఎదుగు ప్రభు ఈ ప్రార్థనలను అయ్యా ఈ ప్రార్థిస్తున్న ప్రతి అంశంలోనూ వాక్య ధ్యానంలోనూ మీరు మేము పరచబడాలి తండ్రి ప్రభావ మీరు నడిపించాలి ప్రభా మా జీవితాన్ని మీరు సరిచేయాలి ప్రభావిడ ప్రభావ వాక్యాన్ని విని వాక్యా జీవితాన్ని జీవించేవారి ప్రభావితని ఎస్ఐ నామూలు అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి నాలోని ప్రేమ జ్యోతిని వెల్లం వెళ్లి పాట పాత పాట వెరీ పాపులర్ పాట యాక్చువల్గా ఒకప్పుడు విజయవాడ ప్రాంతంలో మాస్టర్ జాన్ అనే ఒక వ్యక్తి వారి కుటుంబం అంతా కలిసి పాడిన పాట ఆ రోజు అయితే ఆ ప్రాంతంలో వాళ్ళు క్యాఫెట్ రిలీజ్ చేస్తే ఆ ప్రాంత ఆంధ్రప్రదేశ్ చాలా ఫేమస్ పాట ఉంటాయి ఈ పాట అంతర్తం ఎప్పుడు వెళ్ళి ఆయన గురించి ఆయన సువార్థవాన్ ఒక రేడియో స్టేషన్ స్థాపించండి అయితే సువార్థవాన్ అనే రేడియో ప్రోగ్రామ్ స్టేషన్ కాదు రేడియో ప్రోగ్రామ్ అది వచ్చేయండి మన ఎస్ఈబిఏ రేడియో స్టేషన్ వచ్చేది నేను అనుకుంటా బహుశా విశ్వవన్ లో కూడా వచ్చాడు లాంగ్ టైమ్ అప్పుడు నేను చాలా యంగ్ లో ఉంటుంది సెవెంత్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ అనే ఉంటున్నాడు అప్పుడు నాలో ప్రేమ జీవితం చర్చ్ లో మా ఫాదర్ మదర్ చర్చ్ మధ్యన నిలబడి ఈ పాట పాడి వాళ్ళు నేను కాంగ్రెజులేషన్ ల గుర్చని వాళ్ళు పాడుతుంటే విన్నా స్టేజ్ మీద దాని తర్వాత చాలా సంవత్సరాలు ఆల్మోస్ట్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ తర్వాత ఈ పాట కనుగొన్నాను మర్షిక అయినాము ఎక్కడ దొరకలేదు ఇంటర్నెట్ లో మొన్న రీసెంట్లీ దొరికింది ఒక ఫ్యూ మంత్స్ క్రితం నేను కూడా బహుశా లాక్డౌన్ స్టార్టింగ్ లో అప్పుడు జ్ఞాపకానికి వస్తే వెతికితే లిరిక్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి వాళ్ళ పాడే రోజులలో వేరే కూడా లిరిక్స్ నాలో ప్రేమా జ్యోతి వెళ్ళని నాలుో నిేమా జ్యోతిని వెలుగనియమా ప్రచే నే ప్రకాశ నియోని ప్రేమ జ్యోతిని ీయుమా దుమపా నీను సాగ జీవనాత్మ పదములేను చుచి సాదగ దుకంపేట ఆదరం బుచు పగా నా దుకండ్ తగా ఆదరం బుచు పగా ఆదరం బుచు పగ నో నిేమ విలింగుమా జీవజలముయుమా జీవదాతకా జీవమాగమో నన్ను నడిపింపు ేమతో క్షే రీ మేర్ పుమాచీ ప్రేమతో క్షే రీ మేర్ పుమా చేేతి నే విలుంగుమాోమి విలు సవజనో ప్రోగా స్వంత ప్రాణమీయ చిల్వరినామర్దినీ ఆ షలి జుమా స్వజమునకు చెల్లి జు మా స్వజమున కుచేజు మా స్వమునకు నాలు నిేమ జ్యోతిని వెను జీయుమాోని ప్రేమ జ్యోతిని వెనుగనీయుమా ప్రజాళిక ప్రకాశీయ నాలో జ్యోతి హలో లీయా సరే వాక్యం తీసుకుంటాం ఇది ఎవరికన్నా ప్రేరేకనుంటే పంచుకోవచ్చు లేదంటే నేను పద్దెనిమిది రెడీగానే ఉన్నాను గురువు చెప్ప పరిశుద్వా తండ్రి మీకు వనరాలు ఎత్తయ్యా కృపగల దేవా మీకే స్తోత్రాలైనా ఈ యొక్క గడిచిన కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడనరు మిమ్మల్ని చర్చించలాగా ప్రార్థించలేదన కో ప్రభావ మీరు ఇచ్చిన అవకాశాన్ని మీకు వదనాలి మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా పరిశుభాత్మ నడిపి మాకు సంపూర్ణంగా మీ యొక్క ఆత్మకు సమర్పించుకోగ్న సరిపడాను శరణాన్ని ఛేదించుకోవాల సంపూర్ణంగా మీలాగా తయారుగా క్రిస్తు కలి మనసుని ధరించుకోవాలి క్రీస్తుని ధరించుకోవాలి సంపూర్ణంగా నేను అనేది లేదు ప్రభావ సంపూర్ణంగా మీరే ఉండాలి అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి వాక్యాన్ని ధరిస్తున్నాను పరశుదా నడిపింపులో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం తీసుకోండి ఎటువంటి పరిస్థితులలో దివ్యేట్ కాకుండా మనసుని పరిపరిగిన దేనికి మేము బాధ్యతలు కాకుండా సంపూర్ణంగా స్వాతంత్రం కలిగి మీ అంతా జీవించే బిడ్డలుగా నడిపించి మహిమందండి వాక్యానికి తగినట్లు జీవించాలా వాక్యాన్ని పాటించాలా ఎన్ని సంవత్సరాలు విన్నాగా పాటించకపోతే గురుగా అయిపోతాయి ఆ వాక్యాన్ని కానీ విశ్వాసంలో పనపరచండి వాక్యంలో స్థిరపరచండి మీ రాఘవత్మను భద్రపరచుకోమని ప్రార్థిస్తుండ్రి కొన్ని కొన్ని వారాలు హాసనత్తులకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం ముఖ్యంగా వ్యవసాయ జీవన విధానాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం ఏ రీతి ఉండాలనే ఒక రెండు దినాల ఆత్మీయ జీవితంలో ఎక్కడ వేసిన దొంగలే అక్కడ ఉండద్దు రక్షణ పొందిన దిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా అంచెలంచెలుగా ఎదగాలం ఎదగపో ఎదగకపోయినామంటే ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉండటం ఎన్ని సంవత్సరాలు దాటినా కాబట్టి ప్రకృతి సహజంగా కూడా అంతే టెన్త్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ డిగ్రీ డిగ్రీ తర్వాత పీజీ పీజీ తర్వాత పిహెచ్డి పిహెచ్ తర్వాత పోస్ట్ డాక్టర్ ఇంకా ఉన్నత స్థితికి ఎదుగుతూనే ఉంటుంది ప్రకృతి సహజంగా ఉద్యోగ స్థలంలో కూడా అంతే ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్ కి ఒక పొజిషన్ నుంచి ఒక పొజిషన్ కి లీడర్షిప్ రోల్స్ పొందుకోవాలి సైపు పొందుకున్నట్టు ఎవరిసైపు మీద అధికార్యతన్ని మోహించినట్లు మనం చూస్తాం కానీ అతను మటుకు ఏ తప్పు లేదంటే మనం చూస్తాం బయటలో జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకున్నట్లు కాబట్టి ప్రభు అతనికి ఎంతో స్నేహుడు ఉంది నడిపించింది యువసేపు జీవితము ఆయన కళలు కనివాడు అన్నట్టు యాకబు ఎట్ల కళలు కనేవాడు యువసేపుడు అట్ల కళలు కనేవాడు మొన్నటి దినమే నేను మీకు చూపించిన ఒకడే కాదు విశాకారు కూడా కళలు కనేవాడు విశాకారు కూడా కళలు కనేవాడు వాళ్ళకి తెలుసు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఇస్రాల్ తోలికి దాని రెండు వందల మనం చూస్తున్నాం కాబట్టి దేవుడు ఈ కళలు అనే భాషని క్రైస్తవులకు అనుగ్రహించండు లేక రక్షణ వారి వారికి అనుగ్రహించిడు దేవుని బిడలకు అనుగ్రహించిండు దురదృష్టం ఎవరు ఆ నేర్చుకోలేదు ఎవరు భాషని వాడుకోలేదు నేర్చుకున్నా వాడుకోలేదు కానీ మనం ఈ రోజు మన జీవితంలో దేవుడు ఉజీవింపజేసింది దాన్ని మనం నేర్చుకుంటున్నాం కలల భావాన్ని దాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆయన ఒకసారి రెండు చూపిస్తాడు చూపించకపోతే మటుకు ఈ జీవితం ఎక్కడుందో అక్కడే ఉండిపోతుంది కళల భావాన్ని అర్థం చేసుకొని దాన్ని విశదీకరించకపోతే ఈ ఫ్యూచర్ లేదు ప్రోగ్రెస్ కాబట్టి నేను ఎన్నో కళలు కాని నా కూడా చెప్పిన అనుభవం ఆయన ఎక్కడెక్కడికో తీసుకెళ్తాడు నేను చూపించినాను తర్వాత ఈ కళలు ఎప్పుడొస్తాయని కూడా నేను చూపించిన ఏ రూపకంగా వస్తాయని నేను చూపించిన ఆయన కళల రూపకంగా మాట్లాడే దేవుడు యువత గ్రంథంలో మనం చూస్తాము మీ యవనస్థులు దర్శనాలు చేస్తారు మీ వృద్ధులు కళలు గంటారు అన్నాడు ఎందుకు అంటే భవిష్యత్తు జోడీ విధానాలు దేవుడు విధానాలు ఆయన కళల రూపంగానే మాట్లాడే దేవుడు ఎందుకంటే నువ్వు శరీరంలో ఉన్నంత వరకు నీతను మాట్లాడలేడు నువ్వు నిద్రపోతేనే గానీ మీద మాట్లాడలేడు నీ నిద్రపోయినప్పుడు నీ ఆత్మ మేల్కుంటుంది కాబట్టి ఆ రీతిగా ఆయన దేవుడు కాబట్టి ఒక నెక్స్ట్ లెవెల్ స్పిరిచువల్ గ్రోత్ మనం ఎట్లా అనుభవించాలనేది నేను మీకు చూపిస్తాను ముఖ్యంగా మొన్న దిల్లని నేను చూపించిన ఏంటంటే మోస్ట్లీ ఆ మిద్యాయుల ఆ మనం అక్కడ చూస్తాం ఆయన ఐదుగు పట్టించుకొని వెళ్ళిపోయినాక ఆ ఇక్కడికి వెళ్తాడు ఆ హోరేగు కొండ మీద వెళ్తాడు ఆ ఇతరు కుమార్తెను వివాహం చేసుకున్నాక పిల్లలు చూసినాక హోరేగు కొండకి వెళ్తాడు మోస్ట్లీ పిల్లల మనం విన్నాం ఆశ్చర్యం హోరేగు కొండకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకు తెలిసి మన చిన్న హోద దాని తర్వాత దాని తర్వాత ట్రైన్కి వచ్చినాక అయన జీవితం సంపూర్ణంగా మార్చబడినట్లు మనం చూస్తూ ఉంటాం దేవునితో సంభాషించిన వాడు డైరెక్ట్ ఫిజికల్ గా విన్నవాడు స్వరం స్పిరిచువల్ గ్రోత్ గురించి నేను అయితే కొంతకాలానికి ఐ గుప్త నుంచి ఇవ్వాలని బయటికి తీసుకొచ్చినాక ఆ ఏమంటే మనం ఆయన తిరిగి వచ్చినప్పుడు అగేన్ మరోసారి పర్వతం మీద ఆయన అనుభవాన్ని గురించి మనం ధ్యానిస్తూ ఆ ఈసారి సీనా పర్వతం ఆ సీనా తర్వాత ఎక్కినప్పుడు ఏం జరుగుతుందంటే మోసే బయలుదేరుతాడు మోషే వెంట యహోశివ బయలుదేరుతాడు మనుషులేమో క్రింద ఉంటారు ఆహరవును తన అందరు క్రిందనే ఉంటారు మోసే కొండ ఎక్కుతా ఉంటాడు యహోశివ మరికొంతసేపు ఎక్కుతాడు ఇంకా ఒక దశలో ఆగిపోవాల్సి వస్తుంది యహోశివ ఆత్మీయ స్థుతులు యాజకుడు అహరోను కింద వండిపోయాడు అతనితో పాటు తన బిడ్డలంతా క్రింద వండిపోయినారు కానీ మూషే యోహర్షి వాళ్ళు ధైర్యం చేసి పైకి ఇది ఆత్మీయ స్థితి ఒకడు ముందుకెళ్తాడు ఒకడు మధ్యలో ఉండిపోతాడు ఒక ఇంటికే ఉండిపోతాడు మన గ్రూప్ సేవ కట్టనే జరిగింది గతంలో నేను లాస్ట్ థర్టీ ఇయర్స్ సేవలు తీసిన దాంతో పాటు సేవకు తిరిగిన వాళ్ళు నా ఎంట గ్రామాలు రకరకాల ప్రాంతాలలో సేవకు వచ్చిన వాళ్ళు ఈ రోజు ఎక్కడి మేర వాళ్ళు కూడా ఆత్మీయంగా ఎంతో ముందుకు వెళ్ళి ఎంతో పెద్ద పెద్ద సంఘాలు కానీ ఈ రోజు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినారు ఎందుకు వెళ్ళిపోయారంటే ఇదే విధానం స్పిరిచువల్ గా ఎందుకు అభివృద్ధి చెందలేకపోతారంటే ముళ్ళ తుప్పల గురించి మీకు తెలుసు కొన్ని విధానాలు ముళ్ళ తుప్పల పడ్డాయి కూడా చాలా మంది అట్లనే ఉంటారు ముళ్ళ తుప్పల పడ్డెట్ వాళ్ళు ముళ్ళ తుప్పల పడి కాంప్రమైజ్ మనం అట్లా ఉండొచ్చు వాటిని ఛేదించుకొని ముళ్ళను కూడా ఛేదించుకొని బయటకు వచ్చేయన్న అప్పుడే నువ్వు మొలకెత్తగలవు మొలకెత్తి ముందు పెద్ద చెట్టు లాగా తయారగలవు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి దేవుడు చెప్పిండే అది సేవా విధానంలో జశివ మధ్యలో ఉండిపోతే మూసి పైకి వెళ్ళిడు పైకి వెళ్ళినాక దేవుడు స్వరం మరోసారి చెప్పింటాయి దేవుడు తన స్వహార్సాలతో ఆ పది ఆది పలకల మీద రాతి పలకలి మీద రాసిడు రాతి మూసి ఇచ్చిండు మూసి అక్కడ నలభై దివరాత్రులు ఉన్నాడు అంటే నలభై రాత్రు నలభై దినాలు నలభై రాత్రులు ఉన్నాడు దాని ఆ పలకలను తీసుకొని నేను క్రిందికి వస్తా ఉంటే మీరు చెప్పండి అయిన మొహం ఎలాగనిపించింది మహిమతో కదా ఆయన మహిమ నిండి ఉంది ఇది నేను చెప్పేది స్పిరిచువల్ గ్రోత్ మీ జీవితంలో ఎవరన్నా బ్రదర్ మీ మొహంలో వెలుగుంది బ్రదర్ అని ఎవరని లైఫ్ లో ఎప్పుడన్నా నా జీవితంలో జరిగింది అన్యలు చెప్పారు క్రిస్టియన్స్ గారు ఒక స్త్రీ చెప్పింది ఒక అన్య స్త్రీ బు నిన్ను చూస్తే నీలో ఏదో వెలుగుంది బాబు అనేది చెప్పండి అనులకు ఎందుకు కనిపిస్తుంది మనలో వెలుగు మన వాళ్ళకు కనిపిస్తుంది వెలుగు ఈ అనుభవాలు మనకు అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేనేదో కో స్పెషల్ అని నేను ఏ రీతి ఎటువంటి భయంకరమైన సినిమాలున్నా వాటిని ఛేదించుకొని ముందుకు వెళ్ళిపోతున్నాను నేను భయపడను కాంప్రమైజ్ దాన్ని ఒకప్పుడు పిరికివాన్ని తానిచ్చినప్పుడు కూడా పిరికితనంలో కూడా నాకు ఒక ధైర్యం ఉండేది రాత్రిరాలు దొంగలు వస్తే ఎంటబడెట్టింది నేను జవన కాలంలో అది ఎక్కడికి వెళ్ళొచ్చింది ధైర్యం మీదే ఊహించుకోండి పరిగెత్తు పెట్టేది దొంగలు నేను లేసి పరిగెత్తి పెట్టే వాళ్ళంటే నేను యొక్క ఆత్మ మనలో ఉన్నది అనేది ఇది నిదర్శనం లేకపోతే మనం ఇది చూడలేమో మనకి అక్కడ సరిపడే ధైర్యం కాదు శారీరకంగా ఉంటే ఎట్లా వస్తే చెప్ప ధైర్యం బాడీ బిల్డ్ చేస్తే వచ్చేది కాదు కదా నాకు ఒక కజన్ ఉన్నాడు చూస్తే పెద్దగా ఇట్లా భయంకరంగా ఉంటాడు గీసాలు గీసాలు బాడీ కూడా ఇట్లా బాడీ బిల్ట్ ఉంటాయి కానీ భయంకరమైన పీరికోడు ఎవరైనా చూస్తే భయపడిపోతారండి కానీ ఎంత తీరికోడు అంటే అంత పీరికోడు ధైర్యమే దాని మాట్లాడాలంటే కానీ అనిపించినప్పుడు ఇది కావాలి మనకు కావాల్సింది పరిశుధాత్మ పరిశుదాత్మను పొందుకున్నప్పుడు అప్పుడు మీరు శక్తి నందుదునన్నాడు పరిశుధాత్ముడు వచ్చినప్పుడు అప్పుడు మీరు శక్తి నమ్మిరు అన్నాడు నువ్వు ఎందుకు పీర్కొనిలాగున్నావు నీకెందుకు భయం వస్తుంది అంటే నీకు పరశురాత్మ లేదన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అది ప్రతి విషయంలో భయపడుతున్నావు అంటే నీకు హోలీస్యట్ లేదన్నట్టు తక్షణ అనుభవం ఉంది కానీ పరశురాత్మ లేదన్నట్టు నీకు నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తా ఉంటాను పరిశుధాత్మడు లేకుండా నువ్వు సేవ్ వచ్చి ఇంపాసిబుల్ ఏదో గుంతులా వెళ్ళిపోతా ఉంటాం కానీ పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాక్యం చెప్తే కూడా మనుషులు రక్షణకు రా హండ్రెడ్ పర్సెంట్ కార్యం జరగాలంటే ఆత్మ వలనైన కడ్గం అట్లా రాష్ట్ర పత్రికల్లో ఆత్మ అంటే ఏం చెప్పండి నీ చేసిన కడ్గం ఉంది బైబుల్ ఉంది వాక్యం ఉంది కానీ ఆత్మ వాక్యం ఉంది నువ్వు వాక్యం చెప్పినప్పుడు దేవుడి యొక్క ఆత్మకార్యం గల ఉంట అడ్దంకపోయి యుద్ధం చేస్తే కాదు ఇవన్నీ మనకు ఎవ్వరు చెప్పలేదు మనం కూడా ఆశపడి నేర్చుకోలేదు చదివిచ్చిందని మనం చదువుకోలేదు పెట్టింది కాబట్టి మన నిష్ఫలమైన జీవితం నుంచి ప్రభువు మనకి ఫలం అనుగ్రహించాలా ఆయన అటువంటి మహిమలోనికి అడుగు పెట్టగలిగింది దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగిన దేవుని వీడం చేసిన చూసినవాడు ఆ వెలుగు కిందికి వచ్చినప్పుడు మనుషులందరూ ఆశ్చర్యపడ భయపడుతున్నారు మోస దిశ ఎలా ఉంది వెలుగు మనం నువ్వు కూడా పొందుకోవచ్చు నిన్నది ఏంటంటే మోసే పొందుకున్నప్పుడు నువ్వు కూడా నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు ఆ రోజులు వేరే ఈ రోజులు వేరే అనుకుంటున్నావు ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు కదా కాబట్టి ఆత్మీయ అభివృద్ధి లో నువ్వు ఆ రీతిగా ప్రవేశించలేకపోయినావు అనేది మనం ఇక్కడ నుంచి కాబట్టి వ్యవస్థకి సంబంధించిన విషయం మరికొన్ని మేము ఈరోజు మీకు చూపించాలని కాస్ట్పడుతున్నాం అదేంటంటే ఎవరు దేవుని పక్షంగా దేవునికి వ్యతిరేకంగా నిలబడగలరు అంటే దేవుని ఉద ఉగరని ఎవరు ఆపగలరు అని ఏకలిదండి నేను చూపించిన అటుపోయిన దినం ఇరవై రెండవ దూట వచ్చినంలో ఆయన వెతుకుతుండే ఒక్క మనిషి గురించి ఎవరు నా నేను శపించబోతున్నాను నా శాపాన్ని అడ్డుకునేవాడు ఎవరు ఒకరుంటే నాకు బాగుంటది నాకు హృదయంతోనే తప్పనగలిగింది దేవుడు నేను దేశంలో పాడు చేయకుండా పురాకారంలో దిట్టపరచటకును బదులైన సందులో నిలిచకును తగిన నేను ఎంత విచారించాను ఒకరిని కనబడలేదు బాగా అర్థం చేసుకోండి నాకు ఈ హృదయకాలను ఈ వాక్యం ఇంకా బాగా అర్థమైంది ఏంటంటే మన స్టేట్ లో ముఖ్యంగా తెలంగాణ స్టేట్ లో మరణకాండ తక్కువ బహు తక్కువ తక్కిన స్టేట్స్ లో విజృంభించేది ఎక్కువ కానీ మన స్టేట్ లో చాలా తక్కువ ఎందుకు తక్కువ అంటే బెస్ట్ బికాస్ ఆఫ్ మన లాక్డౌన్ పీరియడ్స్ ఈ లాక్డౌన్ పీరియడ్స్ ఎందుకంటే ప్రభు చెప్పిన మార్చిలో మీరు ప్రార్థన చేయకపోతే మటుకు ఈ మరణకాండ ఆగనే ఆగదన్నాడు నా ఉగ్రతను మీ మధ్యలో పెట్టినా అంటున్నాడు ఎవరు దీన్ని ఈ ఉగ్రతను వ్యతిరేకించగలరు ఆయన ఉగ్రతను ఎవరు ఆపగలరు మోసే లాంటి వాడు ఎవడనున్నాడా మోసే ఆపగలిగిండు దేవుని ఉగ్రతని ఇసాల్ మీద కుమరించబోతుండగా అబ్రాము ఆపని ప్రయత్నించింది నోవాహు ఆపణి ప్రయత్నించి లోతు ఆపలేకపోయింది ఎందుకంటే లోతులేకపోయింది లోతు బలహీనమైపోయిండు ఆ లమా కుమర కాపుర సహవాసంలో పడి అక్కడి నుంచి అండ్ళ్ళని తెచ్చుకున్నాడు అంలుళ్లతో పాటు అన్ని రకాల గుణగణాలు చేసినాయి లోతు ఆత్మీయ స్థితి దిగజారి పెండ్ ఒక్కరున్న నేను దాన్ని కాపాడుతాడు అంటే లోతు కూడా నీతి మద్దతులాగా లేకపోయిండే ఆ దేశంలో అందుకే అబ్రామ్ నిమిత్తం నీ నిమిత్తం నేను లోతును లోతు నువ్వు ఎదుర్కోలేవు కాబట్టి పరిగెత్తిపో తప్పించుకొని పోతు పరిస్థితి మనకి తెలుసు తర్వాత తన కుమార్తెలతో ఏరితిగా ఆయన జీవన విధానం గడిపిండు మోయాబీలు అమోనీయులు లోటు గర్భ నుంచి పుట్టింటారు వాళ్ళు విషయాలు కలిపి బల్యంలాగా ఉండరు కాబట్టి యాకోబు విషయంలో కూడా మనం చూసినప్పుడు ఇదే వ్యక్తి యాయుగుప్తు మీదకి వచ్చే శాపాన్ని అడ్డుకున్నాడు యాగుప్తు ఇంకొక ఏడు సంవత్సరాలకి సవనాష్టం కావాలా ప్రతి ఆశిస్తుండ్రు యో కాబట్టి ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి ఒక దేశాన్ని కాపాడగలడు నువ్వు ప్రార్థన చేస్తే హైదరాబాద్ సిటీ కాపాడబడుతుంది నువ్వు ప్రార్థన చేస్తే నీ నీ ప్రాంతం కాపాడబడుతుంది నువ్వు నిలబడగలవా ఆ ఏమంటావు గవిని అద్ద తలుపు దగ్గర ఈ ఈ సిటీలోనికి నువ్వు రావడానికి వీల్లేదు ఏమి కదా ఈ సిటీలోనికి నువ్వు అడుగు పెడడానికి వీల్లేదని నువ్వు దాన్ని మాట్లాడుతున్నారు దేవుడు వాళ్ళు నిలబడి ఐగుప్తులవడం ఐగుప్తు దేవత ఎదుట నిలబడిపోయాడు నీకు పర్మిషన్ లేదు ఇక్కడ రావడానికి వీల్లేదు నేను ఇక్కడ నేను నిన్ను ఆపేస్తాను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అంటున్నారే మీ దేవుడైనా నాకు అవకాశం ఇచ్చాడు నువ్వండి మీ దేవుడు నన్ను పంపించిండు మా దేవుడు పంపించి నేను నిన్ను ఆపేస్తున్నాను అంతే నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు ఆ విధానము బోధలేదు ఎక్కడ చర్చలో నువ్వు ఆపగలవు నువ్వు తలుచుకుంటే నువ్వు బలహీనైపోయినావు లోతులాగా అందుకే ఎస్కేప్ అవుతున్నావు ప్రతి దాషలో కానీ మన పితరుడు లోతు కాదు కదా మన పితృడు అబ్రహాం కదా ఆయన పోయి ఎన్ని ఐదు దేశపు రాజులన్నీ చంపొచ్చేడు నిజానికి పోయి అంత ధైర్యవంతుడు మన పితరుడు దాన్ని మనకు కూడా అటువంటి ధైర్యం ఉండాలా దేవుడు ఒక్క మనిషి గురించి వెతుకుతుంటూ నన్ను ఆపేవాడు ఒక్క లేడా నేను భరించలేకపోతున్నాను ఈ దేశాల పాపంని తిరిగిబాతనండి కాబట్టి నా గుణగణం ఏంటంటే నేను శిక్షించాలి కానీ ఆ శిక్షని ఆపేవాడు ఒక్కరు లేడా నేను శిక్షిస్తే ఒక్కడు మిగుల మొత్తం నోవా జలప్రల కాలం లాగా తయారైపోతుంది సొతమ దుమర కాలం లాగా తయారైపోతుంది నేను శిక్షిస్తే నా శిక్ష అంత భయంకరంగా ఉంటది మన శిక్షని ఆపేవాడు ఒక్క మనిషి లేడా చూడండి మనిషికి ఎంత పవర్ ఇచ్చిండో దేవుడు సైతాన్ కట్ట ఎక్కువ పవర్ ఇచ్చిండ చెప్పండి వరన్నా శత్రుడు మీద నీకు అధికారం ఇచ్చినా అంటే సైతాన్ కట్ట నీకు ఎక్కువ పవర్ ఇచ్చిండు నువ్వు ఎప్పుడు దాన్ని గ్రహించలేకపోయినావు అంతా గురుదా ఇంత పవర్ మన హృదయంలో పెట్టి దేవుడు మన శరీరాలలో పెట్టిండు మన ఆత్మలో పెట్టిండు అందులో ఒక ఆవగించేంత పవర్ నువ్వు వాడలేకపోయినవే ఒక దయను ఎదుర్కోలేకపోయినవే ఒక చీకటి శక్తిని ఎదుర్కొనలేకపోయినవే అయితే నేను పోయిన వారని నువ్వు ఆ శక్తిని వాడుకోవాలా అంటే ఏం చేయాలా మీ సేవలో అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలా ఎటువంటి చీకటి శక్తులైనా మనసును విడిచిపెట్టి వెళ్లిపోవాలా విశేషమైన అద్భుతాలు జరగాల అంటే నువ్వేం చేయాలన్నప్పుడు నేను చూపించిన నీకు సెలివని ఎత్తుకు ఆయన వెమరించాలా అంటే ఏది కూడా నీకు ప్రాణ ప్రాణప్రీ రీతి లోకంలో ఏ విషయం పట్ల కూడా నీకు ప్రాణప్రీతి ఉండద్దు అన్నిటినీ సమస్తాన్ని కంట ఈ లోకంలో ఏది మనకి విలువ లేదు ప్రభుత్వ తప్ప తర్వాత నీవన్నీ ఆయనకి ఫస్ట్ పొజిషన్ అనేది కాదు ఆయన చాలా నేను ఏ ఫస్ట్ పొజిషన్ చెప్పాను తర్వాతనే అన్నిటికీ సెకండ్ పొజిషన్ పెట్టారు ఆయన ఫస్ట్ పొజిషన్ కూడా కాదు అన్నిటికంటే ఉన్నతుడు ఫస్ట్ అనేది కానే కాదు ఆయనకి సమస్తం ఆయనదే అన్నట్టు చెప్పాలి మనం అంటే అన్నిటికంటే శ్రేష్టమైన స్థానం ఆయనకి అది ఫస్ట్ అనేది కాదు మీ దృష్టిలో ఫస్ట్ అది సమస్తం ఆయనకి పోతున్నాం అటువంటి జీవన విధానం లేకపోతే మీ సేవ పనికిరాదు ఎందుకంటే మీ సేవ ద్వారా ఇతరులకు ఫలం వస్తుంది అనేసి అక్కడ చూస్తాం ఆ తెలియజార్త పాదవాధ్యాయంలో నలభై ఒకటి వారం రెండు రోజుల క్రితం ప్రవక్త అని ప్రవక్తను తీసుకునేవాడు ప్రవక్త ఫలం పొందిను ఒకవేళ ప్రవక్త నిజమైన ప్రవక్త గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది నిజమైన ప్రవక్తను గ్రహించి అతన్ని నువ్వు చేర్చుకుంటే అంటే అతను చేసే మాటలు వింటే ఆ ప్రవక్త దగ్గర ఏం ఫలం ఉందో నీ కూడా అదే ఫలం వస్తుంది ఆ ప్రవక్తకి వివేచన వరం ఉంటే నీకు ఆ వస్తుంది ఆ ప్రవక్తకి అద్భుతాలు చేసే శక్తి ఉంటే నీకు అద్భుతాలు చేసే శక్తి వస్తుంది ఆ ప్రవక్త ప్రకటించే విధానంలో ఆశ్చర్యకరమైన విధానాలుగా ప్రకటించడం చూస్తే అది నువ్వు స్వీకరిస్తే నీకు అదే విధానం ఆయన ఆయన దగ్గర ఆయన ఐశ్వర్యవంతులు ఆ ప్రవక్త నువ్వు కూడా ఐశ్వర్యవంతులు అక్కడ ఉండి నీతిమంతులని నీతి మంతులు చేర్చుకున్న వాడు నీతిమంతుని ఫలం పొందును మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒక నీటి కిన్నడు చన్నీళ్లు మాత్రానికి రాగనిచ్చినా వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నేను నిజంగా మీతో కాబట్టి ఇటువంటి దైవికమైన జ్ఞానం ఉన్న సేవకులని నువ్వు చేర్చుకుంటే అంటే వాళ్ళ బోధనని స్వీకరిస్తే వాళ్ళకి ఉన్న ఫలము నీకు కూడా వస్తుంది ఎందుకంటే ఇక ఎంత ఎన్నటికి నీ నీవు నీవు కాదు నీ వాక్యాన్ని పాటిస్తే అసలు లేవు సంపూర్ణంగా ఏసు ప్రభులాగా తయారు కావాళ్ళు నీ వ్యక్తిగతమైన జీవనం పోయింది ఇప్పుడు ఏసు ప్రభు నీలో నుండి నడిపిస్తుండే ఆయనని ఏసు ప్రభు నడుస్తుంది అనుకోవాలా కాబట్టి ఆయన ఎక్కడ అడుగు చీకటి శక్తులు పరిగెత్తిపోతే నువ్వు తలలు మీద ప్రార్థన చేయకముందే మనుషుల్ని చికెన్ శక్తులు గురించి పెట్టి వెళ్లిపోతాయి వారి జీవితంలో అద్భుతాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింటాయి అటువంటి ఆత్మీయ స్థితి మనం అందరం పొందుకోవాలి ఎందుకంటే ఇది మనం చూస్తా ఉంటాం ఇది ట్రాన్సేషన్ అంటాం లేక ఒకరి నుంచి ఒకరికి ఆ సంక్రమించడం ఒకరి నుంచి ఒకరికి సంక్రమించడం మోష నుంచి జాషువాకి వచ్చింది జాషు నుంచి ఎవరికి వచ్చింది పరుషయా ఇప్పవరకు ఎవరికి వచ్చింది జాషువా నుంచి ఆ వచ్చింది జాస్వా ఇంకొక వ్యక్తికి వచ్చింది అది చూస్తా ఫేస్లో కాలేబన్నా వచ్చింది మోసే నుంచి జాస్వాకి జాష్వా నుంచి కాలేబుకి వచ్చింది అదే రీతిగా ఏనీ నుంచి సమయంలో వచ్చిందా లేదా సమయల్ నుంచి ఎవరికైంది ప్రశ్న ప్రశ్నార్థకం చెప్పండి సమయంలో ప్రశ్న అయిందా శిష్యులకు వచ్చింది శిష్యుల నుంచి ఎవరికి పోయింది ఉదాహరణకి యూహాను ప్రకటన బృందం రాసిన యుహాను నుంచి ఎవరికి పోయింది పోవాలా బామోసి పోవాలామోసి నుంచి ఎవరికి పోయింది నీకు ఎవరు దర్శనొచ్చింది అసలు నీకుందా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు కదా చెప్పుకోవాలా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ లోకం తీసాలన్న ప్రార్థన చేస్తావు కానీ ఇవి చెయ్యాలా ప్రార్థన ఇవి ట్వంటీ నైంటీ ఎవరు ప్రవ్వ ఈ యొక్క పిలుపు ఈ యొక్క అభిషేకము ఈ యొక్క దుప్పటి ఎవరిని తెచ్చింది నాకు నటం నాకు నా దగ్గర దుప్పటి ఉందా ప్రవ్వ నీ అభిషేకం ఉందా దుప్పటి వాళ్ళే అది లేకపోతే సంపూర్ణమైన జీవితం నీకు లేదన్నట్టు నువ్వు ఇంకా ఈ శారీరకమైన జీవితాన్నే పొందుకుంటున్నావు కానీ దాన్ని పోగొట్టుకుంటలేవు వేసుకు నిమిత్తం ఆయన నిమిత్తము నువ్వు జీవితాన్ని పోగొట్టుకుంటేనే కానీ ఆయన లాగా నువ్వు సేవ ఆయన లాంటి అద్భుతాలు నీ సేవలు జరగవు ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం నువ్వు నీకు నీ నీ జీవితానికి నువ్వు సంపూర్ణంగా మరణిస్తాయే గాని ఆయన నీలో నివసించలేడు ఇట నైన్టీ చాలా మందికి ఎందుకు పరిశుధాత్మ అభిషేకం రాదంటే ఇదే కారణం నువ్వు ఇంకా ఈ లోకాతీతంగానే జీవిస్తున్నావు నీ శరణానికే ప్రాధాన్యత ఇస్తున్నావు ప్రతి దానికి ఏమైపోతుందో అక్కడ పోతేదో ఇక్కడ తుఫాను వస్తే అయో మనం పోతున్నాం తుఫాను మన మన పరిస్థితిలో ఇవి ఇంకా నీవు చావలేదని చెబుతుంది ఈ ఈ మాస తీరు పావు ప్రవక్ ఒక ప్రవక్త వచ్చి చెప్తాడు నువ్వు పలాని ప్రాంతానికి పోతే నిన్ను వాళ్ళు పట్టుకుంటారని అప్పుడు పావులు ఏమంటారు నేను ఆల్రెడీ మరణించిన నేను తప్పక అక్కడికి పోతాను ఎక్కడ చావాలదో నేను అక్కడికి పోతాను అంటే ప్రవచనం వచ్చినాక కూడా ఆయన భయపడలేదు ఎందుకంటే ఆయన గెలుసు ప్రవచనాన్ని ఆపగలడని అది గిఫ్ట్ అది ఒక బహుమానం నువ్వు నేర్చుకున్నావు ఎట్లా పొందుకోవాలనేది దేవుడు ఇచ్చిన ప్రవచనాన్ని మనిషి ప్రార్థన తన ఆపగలనని హెజకియా నేర్చుకున్నాం హెజకియ రాజు నుంచి నేర్చుకున్నాం ఏషయ్య ప్రవచనిచ్చిండు నువ్వు చచ్చిపోతావు రాత్రి అని కానీ హెజకియ తన ప్రార్థన తన దాన్ని ఆపేసుకుంటు నేను అదే ఎటువంటి శాపాన్ని పాపాన్ని శిక్షణు ఆపగలు ఆ గిఫ్ట్ అటువంటి పవర్ నీకు ఇచ్చింది దేవుడు నువ్వు ఎస్ట్ ప్రార్థన చేస్తే చాలు సంపూర్ణంగా నాశనం చేయడానికి ప్లాన్ చేస్తే మన ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తుంది పేతురు నిన్ను వాడు సంపూర్ణంగా నాశనం చేయడానికి వాడు ఎంత ప్రయత్నిస్తే నేను ఎన్ని నీ గురించి ప్రార్థన చేసిన తండ్రి చూడండి ప్రార్థనకి అంత పవర్ ఇచ్చింది మనం చూస్తున్నాం అటువంటి అవకాశము మనం పొందుకొని కూడా మనం చేయలేకపోయాం ఎంత మంచి టైం అనేది ఇచ్చింది లాక్డౌన్ లో ఈరోజు మనం ఒక మూడు నాలుగు పూటలు ప్రార్థన చేసింది లేదు వాక్యాన్ని తీవ్రంగా ధ్యానించింది లేదు ప్రోగ్రామ్స్ లాగా పరిగెత్తిపోతున్నాం పరిగెత్తిపోతున్నాం అలిసిపోతున్నాం ఏమో సాధించడం అంటే సున్నా ఏం సాధించాలి ఆనస్ట్ గా చెప్తున్నాను కాబట్టి ప్రతి క్రైస్తవుడు తన శరానికి తాను సంపూర్ణంగా మరణిస్తేనే గాని ప్రభుని పొందుకోలేడు ను సంపూర్ణంగా ఏసు ప్రభుని గాని ఏసు సేవ చేయలేవు ఎందుకంటే ఈ విషయం మనము నేర్చుకుంటాం ఏంటంటే ఇప్పుడు ఏసు ప్రభుని చేర్చుకోవాలా అంటే యేసు ప్రభు సేవకులను చేర్చుకోవాలని చెప్పింది ఇందాక మా ప్రతి వార్త పదవదే అదే రీతిగా యేసుప్రభు సేవకులని హింస పెడితే యేసుప్రభుని కూడా హింస పెట్టినట్లే కదా మనం చూస్తాం పౌలు ఆ విషయాన్ని మనకి చూపిస్తున్నాడు ఆ మనం చూస్తాం పౌలు జీవన విధానంలో యేసుప్రభు వచ్చి మాట్లాడుతున్నాయి కానీ ఆ నమస్క మార్గంలో పోతపుడు సౌలా సౌలా నువ్వేలా నన్ను హింసించున్నావు ఎవరు ప్రవ్వా నేనెప్పుడు నిన్ను హింసించినా అంటున్నాడు అప్పుడు అంటున్నాడు నీ సహోదరులను నువ్వు హింసించడం వల్ల నన్ను హింసించినట్లే అంటున్నాడు దేవుని బిడల్ని హింసిస్తే వాళ్ళ శరీరాలను ముడితే దేవుని ముట్టినట్లే అంటే మనం ఆయన శరీరం అయితే ఇప్పుడు మనమే ఆయన శరీరం ఏ సు మనలో ఉన్నాడు మనల్ని ముడితే ఏ ట్రండ్ ముట్టినట్లు స్వీకరిస్తే ఏ ట్రండ్ కొన్ని ఆ ప్రాంతంలో పోయి తేమ పోతున్నావు ఏ కుటుంబాలు ఏం స్వీకరిస్తాయో ఆ కుటుంబంలో వేస్తూ స్వీకరించినట్లే కాబట్టి వాళ్ళ ఆ కుటుంబాలలో ఫలం వచ్చేస్తారు ఇది నేను నా కండారు ఎన్ని కుటుంబాలలో నేను ఎక్కడ పోయి ప్రార్థన చేస్తే అక్కడ ఆ కుటుంబాలలో సంపూర్ణమైన ఉద్యీవం వచ్చేసింది స్వస్థతలు వచ్చేసినాయి ఐశ్వర్యం వచ్చేసింది నేను స్పెషల్ కాదని చెప్పడానికి చెప్తుంది వారికి ఎందుకంటే నేను కాదు అక్కడ అడుగు వాళ్ళు స్వీకరించింది ఏ శుభ్రౌ ఈ వాక్యం నీకు అర్థమైనప్పుడు నువ్వు ఎవరింట్లో పోతావో వాట్లకి అద్భుతాలు జరుగుతాయి ప్రస్తుతం వస్తాయి నష్టం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది పేదరిక నుంచి బయటపడతారా సార్ ఎన్ని కుటుంబాలలో బెగ్గర్స్ డైలీ వేజ్ వర్కర్స్ ఇళ్లలో డబుల్ స్టోరీ బిల్డింగ్స్ కార్లు వచ్చేసినాయి వాళ్ళ ఇంట్లో ఉద్యమం వచ్చేసింది సేవలకు చర్చలు స్టార్ట్ చేసుకున్నారు అది ప్రిన్సిపల్ మనము బైబుల్ లెక్క పాటించడం కాబట్టి వచ్చింది వానంతత వాడు ఏం తెచ్చుకోలేదు నా ధర నేనివ్వలేదు ఎస్ సంపూర్ణంగా మన ప్రభు నుంచి వచ్చింది కాబట్టి ఈ విషయాలు మరికొన్నిసారి దీర్ఘంగా ధ్యానించాలా ఈ ఆత్మీయ వేదనాలను నేర్చుకోవాలా కళల రూపంలో నువ్వు ప్రార్థన చేసుకోపోవ నేను ఎవరి నుంచి ఈ అభిషేకాన్ని పొందుకోవాలా అందరూ మీ నుంచే కరెక్టే కానీ ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి వస్తుండదు ఈ లోకంలో నేను ఎవరి నుంచి పొందుకున్నాను చూపించుకోవ్వా ఒకళ్ళు నేను పొందుకోకపోతే ఎవరి నుంచి పొందుకోలో చూపించి ప్రభు అన్న ప్రార్థన మీకు అవసరం అటువంటి ప్రార్థనలో ప్రభుని నడిపించాలా ఇది సేపు ఏ రీతిగా అయితే ఐగుప్తిని నువ్వు ఈ దేశాన్ని కాపాడాలా ఎందుకంటే ప్రతి వ్యక్తి ఒక దేశమని నేను రెదకాతోని దేవుడు మాట్లాడు మాట్లాడడం మీకు చూపించిన మీ కడుపులో రెండు దేశాలున్నాయమ్మా అన్నాడు ఒక్క మనిషి ఒక దేశానికి సాధరిశాం నువ్వు ఇండియాకి సాదరిశాం నువ్వు నువ్వే ఇండియాకి లీడర్ అన్నట్టు నరేంద్ర మోడీ కాదు ఈ ఇండియాని కాపాడుకుండే వాడికి నేను అందుకే ఆ చైనీస్ డిఫెన్స్ ఆ బార్డర్ గురించి ప్రేరణ చేస్తా ఉంటాను అక్కడ ఆ టీమ్ నేను గెలిచేస్తా ఉంటాను వీల్లేదు మా దేశం ఒక్క బాంబు వేయడానికి వీల్లేదు మా దేశ మీ మీద ఒక్క బాంబ్ వేయడానికి వీల్లేదు ఆ మనుషులలో ఉన్న దురాత్మల ఏ సెక్యూరిస్టానికి ఈ వార్ జరగడానికి వీల్లేదు దేశానికి ఆజ్ఞాపిస్తున్నా అని నేను వాటిని వాటిని గద్దె ప్రార్థనలో ఎందుకంటే ఏ మాట్లాడిన ప్రార్థన అదే విధానం నేను బాంబు చేసి నీ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నా ఎవరు ఆఫ్తర్ చూడండి ఎవరు నాఫ్తర్ని ఎదుర్చిస్తున్నా ఎవరు ఆఫ్టర్ నేను ఆఫ్టర్ ప్రభు అని తీర్మానించుకుంటాను అట్లా ప్రార్థన చేయగల మనం కొరకు ప్రార్థన చేస్తున్నాం మొత్తం లైఫ్ అంతా బురద చేసుకుంటున్నాం ఇప్పుడు మనం ప్రభులో సంపూర్ణమైన జీవన పొందుకోవాలా కాబట్టి కళలు చూడండి ప్రవ్వ అతను మాట్లాడే ప్రవ్వ నేను సిద్ధంగా ఉన్నాయి రాత్రి కళల రూపకంగా మాట్లాడండి నేను ఎట్లా ఏం చేయాలా ఏ రీతిగా నేను నా భవిష్యత్తుని నేను చూసుకోవాలా అడిగినప్పుడు తప్పక కళలు చూపించే గొప్ప ఆ రూపకంగా కళల భావాన్ని చేసుకొని ముందుకు పోవాల నాకు మొన్న మొన్నటి దినంలో కళొచ్చింది ఆ కళలో నాకెప్పుడన్నా మా ఫాదర్ ఎప్పుడన్నా కళలు మా మదర్ ఎక్కడన్నా కళొస్తాది మా అన్న ఎక్కడ ఒకసారి కల వస్తాడు వాళ్ళు ఏదో ఒకటి ఏదో చిక్కిపోతా ఉంటారు నాకు ఆత్మీయమైన విషయాలు కానీ ఈసారి ముగ్గురు ఒకేసారి వచ్చారు కళలో అది చాలా రేర్ నాకు అట్లా రావడం అయితే ముగ్గురు వాటర్ ట్యాంక్ ఇంట్లో వాటర్ ట్యాంక్ చెడిపోయింది నువ్వే రిపేర్ చేయాలి నీకే చెప్తున్నా అని మా అన్న చెప్పి చెల్లిపోయింది ఇప్పుడు నాకు అర్థమైంది అని కళాభావం మా అమ్మ కూడా కనిపిస్తుంది కళలో చాలా కాలం నుంచి ఇది చెడిపోయిందినైనా ఇది ఫిక్స్ చేయంటుంది మా డాడీ కూడా ఇగో ఇవన్నీ ఇరిగిపోయిన ఫిక్స్ చేయంటుంది మా అన్న కూడా అంటుండ రే నీకే నువ్వే చేసిపోవాలి అంతా నువ్వే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నా అన్న తమ్ముళ్ళు అందలేడని తమ్ముళ్ళు అక్క తమ్ముళ్ళు వారి పిల్లలు వారికి నేను వాటర్ ఫిక్స్ చేయాలి ఇప్పుడు వారికి ఈ వాక్యాలు పంచాలా ఈ సత్యం చూపించాలా నా చూపించింది దేవుడు మాట్లాడేడు ఇప్పుడు నేను వాటర్ ట్యాంక్ ని ఫిక్స్ చేయాలి అక్కడ పోయి మళ్ళీ ప్రవ్వే నర్ సహకుడు నాకు తెలిసింది కాబట్టి వాళ్ళు ఇంకా ఈ లోకంలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా యథావిధిగా జీవిస్తున్నారు వాళ్ళకి పోయి ట్యాంక్స్ ఫిక్స్ చేయి వాళ్ళ ట్యాంక్స్ విరిగిపోయినా ఎప్పుడో ఎప్పుడో ఆగిపోయిన అక్కడ పరిగారు ఇంట్లో ఆ ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థనలు జరిగేది మా అమ్మ మా అమ్మ నడిపించేది ప్రార్థన నేనుంటే నేను నడిపించేవాడిని ప్రార్థన ఎన్నెన్నో అద్భుతాలు జరిగేది ఎంతో మంది వచ్చేటోళ్ళు అక్కడికి ప్రార్థనలకి రకరకాల రోగాల నుంచి మంత్రశక్తుల నుంచి మనుషులు విడుదల అక్కడ ఇప్పుడు మొత్తానికి లేదు అక్కడ ప్రార్థన వాక్యం లేదు డ్రై చేసే వాళ్ళు అందరు వెళ్ళిపోన్నారు నేను ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎట్లా ఫిక్స్ చేయాలో రవ్వే నాకు మార్గం మీరు కూడా ప్రార్థించండి అటువంటిది ఆయన కళల రూపం మాట్లాడే గొప్ప దేవుడు అతను మాట్లాడుతున్న దేవుడు మీతో కూడా మాట్లాడతారు అటువంటి కృపను ప్రభు మీకు ఇవ్వాలని ప్రార్థిస్తాను పరిశుధన ఒక తండ్రి మీకు వనరాలైనా మీ తండ్రి మీకు స్తోత్రాలను మీ యొక్క లాంగ్వేజ్ గురించి మా మాట్లాడుతున్నారు ప్రభావ కళల భావం గురించి మాట్లాడుతున్నారు ప్రభావో ప్రభు ఇక్కడ వింటున్న వాళ్ళందరికీ ఆ యొక్క అభిషేకం తండ్రి పరిశుద్ధాత్మడు వచ్చినప్పుడే శక్తి నందు లేకపోతే శక్తి లేదు ఆ శక్తిని ఆధారపడుతున్నారు దేం సొంత తలంపులంగా ఏర్పడుతున్నాం అట్లాంటిది అవసరం లేదు ప్రోగ్రాం మాత్రం అది సంపూర్ణంగా దూరం అవున మాత్రం నడిపించండి ప్రోగ్రాం మీ సిద్ధాంతరంగా మహిమలం గారి ప్రతి చోట అద్భుతాలు చేకూర్చి మీరే మమ్మల్ని అందరినీ సిరిచి అంత వరకు అనేక సిద్ధాపరిచే సేవకులు నడిపించి ఫేస్బుక్ తల్ సరే నేను ఒక్కొక్కరిగా ప్రార్థనలో వెళ్ళిపోదామన్నా స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడగ దేవ మహిమ సౌరీ పెగుతాండి కృపా మైదాయినా గొప్ప దేవ అబ్రహాశాపేవ నా ప్రభా మీ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకున్న మీకు దినానికి ప్రభావం మీకు నూతనమైన కృపలు మాకు అనుగ్రహించినారు ప్రభానా ఇస్తూ ప్రభా మా హృదయాలు మీరు తృప్తిపరిచినారు మీ వాకింద మీరు మాత్రం మాట్లాడినా ప్రభావ నీకు ఓ ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు ప్రతి రోజు ప్రభావకు బయలుపరుస్తూ ఉన్నారు ప్రభా నైనా ఆత్మీయమైన విధానాలు పట్టుకో మీరు ముందుకు పోలాగని మీరు సహాయపడండి నాయన ఇస్తు ప్రభా రూపకంగా మీరు మాట్లాడే దేవుడు ప్రభా ధాన్యులతో మాట్లాడారు ఏజ్ కలతో మాట్లాడారు ప్రతి ప్రవక్తితో ప్రభావ మీరు మాట్లాడినారు ప్రభా నైనా ఇష్ట ప్రభావ మా ఆత్మీయ స్థితి కూడా ప్రభా రీతిగా ముందుకు పోలాగని మీరు సహాయపడండి ప్రభావ మేము ఎక్కడ వేసిన అక్కడే వండుకున్న ప్రభావ ఓ దేవు ఆత్మ దర్శిలో ప్రభావం ముందుకు పోలాగ సహాయపడను ఆయన నా దేవ నా ప్రభా స్పిరిచువల్ ప్రభావ గ్రోతులకు మేము పోవాలా ప్రభా ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరచాలనుకుంటున్నారు నాయన గొప్ప దేవ ఇస్తు నాయన ఇసు ప్రభావ మేము వెళ్ళిన స్థితిలో ఉన్నాము ప్రభా ఏ స్థితిలో ఉన్నో ప్రభా విని స్థితిలో ఉన్నామో ప్రభావ మాకు తెలీదు ప్రభావ ఆయన మీ కనికేరం చూపించిన ఆయన నా ప్రభుత్వ అవకాశం ప్రభావి ఆత్మీయ విధాన్ని మేము పోగొట్టుకోకుండా ప్రభావ ఆయన ఇస్తు నాడు ప్రభా నా దేవ ఇ నుంచి ఎయిలిషాఖి ప్రభావ ఆయన ఇస్తు ప్రభ కాబట్టి ప్రభా మేము పొందుకోవాలి మీ బిడ్డల నుంచి ప్రభా ఆ దుప్పట్లు మేము పొందుకోవాలి ప్రభావ ఆయన ఈసయ్య మీరు మాకు సహాయకులు నడిపించారు ప్రభావ మీకు ఇచ్చిన ఆ కళను బట్టి నీకు వన్నాలు ఇస్తున్న సంపూర్ణ ముందు కొనసాగించుకోవాలా ప్రభావ నైనా ఇస్తు నాడు ఏలి దుప్పటి షర్ట్ లో కొనసాగించుకున్నాం ఆ రీతి కూడా ప్రభావ మీ బిడ్డలు చెప్పిన విధానాలు ప్రభావతమైన విధానం ఆ ట్రాన్స్లేషన్ ప్రభావితం సంపూర్ణంగా ముందు కొనసాగించుకోవాలా ప్రభావ నైనా ఇస్తు ప్రభావ ఆ రీతిగానే మా సేవ జీవితంలో కూడా ప్రభావ అనేకులు ప్రభావ తాన్ని ఈ అనుభవం పొందుకోవాలా ప్రభావి సత్యానికి పొందుకోవాలా అనేకులు ప్రకటించాలా ప్రభావ నా దేవు నా ప్రభు ఎన్నో విషయాల ప్రభావం మాతో మాట్లాడుతున్నారు నాయన గొప్ప దేవానికి వందలు ఆ స్థితికి మేము ఎదగాలి ఇస్తూ ప్రభావా ఈ లోకంలో మేము కొట్టుకొని పోతున్నాం ప్రభావ పొద్దున్న లేస్తే పరిగెత్తిపోతున్నాం యథావిధి జీవితం ప్రభావ ఆయన ఇస్తు ప్రభ తండ్రి ఇస్తు పొద్దున విన్న వాక్యం సాయంత్రం మర్చిపోతున్నాం అయినా గొప్పదే మేము ఆ రీతికి మర్చిపోకుండా ప్రభావ సంపూర్ణంగా ప్రభావ మా హృదయాలు మీరు రాసుకోవాలా మీ నూతనమైన ప్రతి రోజు మేము పొందుకోవాలా ప్రభావ లేకుంటే ప్రభావ ఈ సత్యాన్ని మేము మా హృదయంలో మేము మా హృదయంలో ఉండదు ప్రభావం ఎందుకంటే ఆత్మ ఉన్నప్పుడే ప్రభావ ఈ సత్యంలో నడిపిస్తే మీ వాక్యం చెప్తుంది మీ నూతనైన అభిషేకం ప్రతి క్షణం ప్రతి దినం మేము అన్ని వేలలో మీ ఆత్మతో మేము ఆత్మ పూర్ణి ముందుకు పోవాలని సహాయపడండి మోస ప్రభన ముఖాముఖిగా చూసి ఆయన ఆ సీనాభి పరిస్థితి దిగి వచ్చినప్పుడు నైనా మోసని ప్రభావ ఎవరు చూడలేకపోయినారు ప్రభావ మోసం మీద తన దుప్పడు కప్పు ముఖం మీద ఒక ఒక దుప్పడు కప్పుకున్నాడు ప్రభావ ఎందుకంటే అంతగా వెలుగు వాళ్ళు చూడలేకపోయిన ప్రభావ స్థిరాల ప్రజలైనా ఎందుకంటే వాళ్ళు శరీరంగా కాబట్టి ప్రభావ కాబట్టి ప్రభ మేము ఆ రీతి వండుకున్న ప్రభావ మహిమ నుంచి అధిక మహిమ మేము పొందుకోవాలి ప్రభావ సంపూర్ణంగా ప్రభు అయినా అనుభవం పొందుకొని ముందుకు పోవాలా ఓ ప్రభావ ఈ లోకమంతా చీకటి ప్రభావం కమ్ముకుంది ప్రభావ కటిక చీకటి జనులకు అమ్ముకుంది ప్రవ్వ నాయన ఇష్ట వన్న మీ వెలుగు మేము మీ వెలుగు ఎదగలే వారిలో మేము నా తండ్రి అలాంటి అనుభవంలో మేము నడిపించండి ఓ ప్రభావ తండ్రి ఏ నిషులు మేము భయపడుకున్న ప్రభావ కొనసాగించారని మీ వైపు చూస్తూ మా గురి ఎద్దకు మేము పరిగెత్తాలి ఈ లోకంలో మా పనులు మీరు అప్పచెప్పినారు నాయన అది సంపూర్ణంగా దాన్ని ఫుల్ఫిల్ చేసుకో అది నెరవేర్చాలి ప్రభావ మా కాలు ముగించక ముందు ప్రవ్వ లేకుంటే ప్రభావ ఇంతకాలం ఇన్ని సమస్యలు చిన్న వాక్యాలను నిస్పదం కాబట్టి అది మా నుంచి ఏరువులు పోవాలని మీరు మాతో మాట్లాడారు మేము అనేక శిష్యులుగా తయారు చేయాలి ప్రభావ ఎక్కడ పరిగణ అక్కడ పరిగెత్తాల ప్రభావ మీరే మాత్రం మాట్లాడండి కళ రూపంగా వాక్య పూర్వకంగా మాట్లాడుతున్నారు తలంపుల ద్వారా మాట్లాడుతున్నారు నాయన ఓ ప్రభావ మా ఎడలో మీకు తలంపులు బహు విస్తారంగా ఉన్న ఎన్నో తలంపులు కలిగి ఉన్నారు మా ఎడలో ప్రభావ ప్రతిదీ మొక్కలు కూడా ప్రభావ మేము పోగొట్టుకోకుండా నిర్వర్తించుకొని అది మేము పాటించే ప్రభావ మీరు మాట్లాడిన ప్రభావ స్వీకరించి దాని ప్రకారం మేము జీవించి ముందుకు పోవాలి అని మా జీవితం అట్లా మరి విశేషంగా అనుభవపూర్వకంగా మేము అనేక వాటిని ప్రకటించాలా ప్రభావ ధైర్యంగా ప్రేమతో ప్రకటించాలా అలాంటి స్పిరి అలాంటి ఆత్మను మాకు నా దేవ ఎంతో మంది కూడా భయపడలేదు ప్రభావ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయినారు ప్రభావ నేను అలాంటి బిడలు మమ్మల్ని తయారు చేయను ప్రభావ ఈ లోకాన్ని అంటుకోకుండా ప్రభావ మీరు సాయపడమని ప్రార్థిస్తాం మీరు అన్నారు ప్రభావాలు ఒక విషయం జ్ఞాపకం చేసిండ్రుడు మేము క్రీస్తుతో కూడా లేని వెదకమన్నారు ప్రభావ భూసంబం వాటిని మనసు పెట్టుకోవద్దన్నారు భూ సంబంధం మాకు మనసు వద్దు ప్రభావ అది నాయన పర్లోకి సంబంధించిన వాషి విషయాల గురించి మేము మనసు పెట్టుకోవాలి మా మనసుంత దాన్ని కేంద్రీకరించుకోవాలా ఈ సత్యం గురించి మేము కేంద్రీ గురించి రీసెర్చ్ చేయాలా ప్రభావ మేము వాటి గురించి మేము ధ్యానించాలా ప్రభావ దివరాత్రులను ఇలాంటి కురుపర్మా కనుగించిన వన్నాడు గొప్ప దేవానికి స్తోత్రే ప్రభావ మీరు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగిన మీరు ఆకుడి సిద్ధపరచమైన పౌలుగురు ప్రభు ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయింది ప్రభావ ఆయన అల్లిగా మేము జీవించాలా ఆయన మీరు సిద్ధపరచాలి మీరు ఆకుడు ప్రభావ ప్రాకారమైన దిట్టపరచాల ప్రభుత్వా పెద్దలైన సందులు మేము నిలబడాల ప్రభావరకునైనా ఒక్కరు కూడా వేరే మీరు అన్నారు ప్రభావ ఒక్కరు మేము కావాలా ప్రభావ ఆ రీతిలో నిలబడాలి మీకు రోషంగా జీవించి పౌరుషంగా జీవించాలా ప్రభావ ఏసుక్రీస్తనామ నిమిత్తం ప్రభా ఆ నామని ఉన్నత స్థితికి మేము ఆ నామం చూసి పెద్ద రక్షణ పొందాలా ఆకాశం కింద భూమి కింద ఏ నామలో రక్షణ లేదు ఏసుక్రీస్తనామ రక్షణ ఎలుగెత్తి చెప్పాలా ప్రభావ మీ దైవత్వాన్ని చూపించాల మనుషులతో ఓ ప్రభావైనా అలాంటి సేవా జీతాలు మమ్మల్ని ఎదిగింపజేసినైనా ఈ నామాలు మేము తెచ్చుకుని ఆయన గ్రూప్ వాళ్ళ కుటుంబాలు దీవించి ఆశ్రదించండి ఇంకా ఎంతో మంది కుటుంబాల ప్రభు ఆశ్రవించండి నూతనంగా అభిషేకించి ఈ ఆత్మీ ప్రపంచంలో అడుగు పెట్టాలా ఉన్నత స్థితికి ఎదగాల ప్రభా అంచులంచత్మలు ఎదగాల ప్రభా అలాంటి బిడల బొమ్మలు తాజా ప్రార్థిష్టం ప్రవక్త దశకు మేము ఎదగాల ప్రభావ ఆయన నూరంతులు కాదు ప్రభావం ముప్పదంతులు కాదు ప్రభావ అరవదంతులు కాదు ప్రభావ నూరం మేము ఫలించాలా ఆ స్థితికి మేము ఎదగాలలో ప్రయాసపడాలా అలాంటి బిడల బొమ్మలు అందరూ తయారు ఈ దినవంత ప్రభా మీరే మా నడిపించి మేము పోవు మారు మీ సారాలు నడిపించమైన గొప్ప దేవా ప్రభా మార్నింగ్ ప్రవ నా తన యొక్క ఊరు నా తన సువార్తె నిమిత్తమే మేము వెళ్తాను ఒక ప్రాంతాల్లో మీరే మహిమ నడిపించను అయినా మీ ఆలోచన తలంపై జ్ఞానంతో నింపండి మేము పోవ్వు మారువంత మీ సారాలను చేయండి సైతం మీరు గర్దించిన ప్రభావ మీరే గొప్ప అద్భుతాలు అక్కడ జరిగింది పత్తి కొవ్వు హృదయం ప్రభావ తెరవబడాల రక్షణ వాళ్ళు రావాలంటే అభిషేకం కలిగించాల ఆశ్చర్యాలు జరిగించి నా మనం తెచ్చుకునే ప్రాంతాల నుండి మార్చుకోమని ఏసు క్రీస్తు పరిషత్ నామను ప్రార్థించిన తండ్రు ఆ మేన్ పరిశుద్ధరా పరిశుధర పరిశుధర ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరులకు తండ్రి ఈ సయ్యా నామానికి ఎంతో బంధునాలు స్తో స్తోత్రాలు ప్రభా అవును ప్రభా మామన్ ప్రభా మేం పరిష్కరించుకున్నప్పుడు ప్రభా అ మాలో వెలుగుందా అన్నప్పుడు ప్రభా అయ్యా ప్రభా మాకు ప్రభా అయ్యా కృప చూపించండి అయ్యా మా ఇడలు ప్రభా అభా అ దేవా ప్రభా మేం ప్రభా ఆ వెలుగు పొందుకునే వారి లాగా మేము తీర్చిదిద్దామని ప్రార్థించున్నాం తండ్రి అదే విధంగా ప్రభా మీరు మరి ఆ లాంగ్వేజ్ లో మీరు మాట్లాడుతూ ఉంటారు తండ్రి ఆయా కళల రూపకంగా అనేక సార్లు మీరు మాట్లాడుతున్నారు కానీ ప్రభావిటి గ్రహించలేని స్థితిలో ఉన్నాం అవి అడిగి తెలుసుకుని వాటి ప్రకారం జీవించలేని స్థితిలో ఉన్నాం తండ్రి రూప చూపించండి అయ్యా మీ కరెంట్ చూపించండి ప్రభావి కళల రూపకంగా ప్రభావిరు మాత్రం మాట్లాడుతున్నారు అనేక సందర్భాల్లో ప్రభావిటి వివరాలు వాటి అర్ధాలను కూడా తెలుసుకునేలా ప్రభా మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థం చేస్తున్నాం నిశ్చితమైతే ప్రభావినైనా మరి పరిచయంకి వెళ్ళబోతుండగా అయ్యా ఈ వాతావరణాన్ని కూడా మీరు కంట్రోల్ చేసి తీసుకుని ప్రభా అవరణాన్ని ప్రభా అను ప్రభావిత గర్ణించి ప్రభావి ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రభా నిస్వార్థం ప్రకటించడానికి అనుకూలమైన వాతావరణాన్ని మీరు అనుగ్రహించడానికి ప్రార్థన చేయచ్చున్నా ప్రతి విషయంలో మీరు నడిపించి సహాయకులుగా ఉండమని ప్రభా కే ప్రభా ఒక పాత్రలు కానీ పనిముట్లు కాని సాధనాలు వాడుకోమని మీ సేనాములు కల్పిస్తున్నాం సార్ ప్రార్థన చేయండి సూతంభా దీవానికి నా దీవానికి సూతం నా ప్రభావానికి పొందాలి అభిమశాలు జీవానికి చదువుతాం ఎంత వరకు దాసు ధ్వర వాక్యం ద్వారా మాట్లాడితే సుప్రభాని చూద్దాం ఎందుకంటే మా మా దగ్గర మీకు తలంపు ఆలోచన సుప్రభా ఈ వాక్యం మాట్లాడుతున్నాయి అందుకోసం మీకు సూత్రాలు ఎంతో మాట తప్పన కలిగి ఉన్నారు సుప్రభ అలాగే నీకున్న మనసు నీకున్న ఆశ కలిగించే నా దీవానికి చదువుతాం మనసుని ఆశి ఎంతో మంది ఉన్నారు ప్రభా అలాగే మాకు నీళ్ళ పెట్టే నేను సుప్రభ అలాగే మా కుటుంబం ప్రతి కుటుంబం నీళ్ళ పెట్టే సుప్రభ బాబా ప్రభా నా ఈ వాత్యం నూతన విషయంలో బలం ది జ్ఞానం దశని స్థిరపరచని బలపరచని నాది ఆత్మల భారం కనీ ప్రాబని నా దీవానికి శ్రోతం చేసాం ఏష్యానికి ఉన్నదేశ్వర ప్రభ అలాది అన్ని ఒక తరుస్తారా ఉండే కనుక అలాగే సంపదలు ఉండే మాకు దయచేసందరికి దయచేను ఇక్కడ ఉన్న వాళ్ళకు ప్రభా నా దీవానికి శ్రోతం చేస్తాం అలాగే నాది మన చంద్రుల ప్రారంభ ప్రభా చూపించిన తల అభిషేకించి అన్నది వాడుకొని బలం దాని అలవి పోతే వాళ్ళ ఉదయంలో ప్రభా హళది అద్యం స్వీకరించారా వాళ్ళవి ప్రభావ గొప్ప సేఫ్లు కావాలి ఇష్ట ప్రభుత్వం కారణించేయండి ముఖ్యంగా దేశంలో వైరస్ వస్తుంది శుప్రభా హళదియ వైరస్ మీద ఆపలేసుప్రభా ప్రజల్ని స్వస్థపరచని నీ బిడ్డ లేకనిగా వాళ్ళు శ్రమించమని రాదు వాళ్ళకి జ్ఞానం తెచ్చింది హలవి వాళ్ళ స్వార్థ అక్కడ పంపించండి సుప్రభా హళది అద్యవానికి సుఖం వాళ్ళవి రక్షణ పొందారా ఇష్టప్రబంధం కారణించండి డాక్టర్లు మొత్తం తాకండి వాళ్ళవి శ్రమించండి హళది అక్రం నుంచి విడిపించి జ్ఞానం ప్రేమ దయా ఖరీం చేస్తున్నాం మా దేశంలో క్రిస్ ఉన్న స్వాస ఎక్కువ కావాలా అలాగే దేశం అంతా రక్షణ పొందాలేసు ఖరీ చేయని ఒక్కొక్కరు దేశం తప్పి తయారు చేసు అలా మీరు మీ వల్ల సాధ్యం వేసుప్రభా మీరు నర్పించమని మీ యొక్క జ్ఞానం దయచేయని నాకు మనకి ఇంతవరకు వాక్యం మా ఉద్యమంలో అలా నటించిన తలంపులో నటించిన నమ్మేసి ముందు సాగే భాగ్యం దయచేసి అలాగే చీకర్షి దయ్యాలు అని ఏర్జించి దయ్యాన్ని చేసి ప్రతి కుటుంబం ఈ ఆన్లైన్ కుటుంబం ప్రతి కుటుంబం మా కుటుంబం సాయం చేసి అలా మీరు నడిపించి ఈ అన్న ప్రార్థన చేసిన తర్వాత ఇచ్చేస్తా హలో అన్నా సర్వోన్నత సూత్రాలే మనం ఇంతవరకు మాతను మాట్లాడారు చూపించిన అవకాశం గత మీకు మనభ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అవునైనా మేము తల్లి మళ్ళీ మీద తల్లి ఆపుతాం ప్రభావ మా ప్రార్థన జీవితం ద్వారా సహాపరం మనకు ఆదేశం తండ్రి మనుషులు నశించుకోవడానికి మీకు ఇష్టం లేదా అందుకే మీరు కూడా ఈ లోకంకి వచ్చినారు మీరే తరగా ఉగ్రతని భరించినారు ప్రభా తండ్రి యొక్క ఉగ్రతని ప్రభావ ఆయన పాపములు నేను కానీ మీరు తండ్రి దాన్ని భరించినారు ప్రభా మా అక్కడికి ఎవరికి నేను మేము కూడా ప్రభావం ఎప్పుడు నశించుకోవడం ఇష్టం నేను అందుకు నేను తన మనుషుల పక్షాన నిలబడ్డాం ప్రభావం కనుకరించి క్షమించమనుకు ఆగిస్తున్నాం వైరస్ నిర్మూలించమని ఆదేశాం మనుషులు కాబట్టి తమ స్వార్థం కొరకు వాడుకుంటున్నారు బీరస్ కొరకు వాడుకుంటున్నారు మోసం కొరకు వాడుకుంటున్నారు వాడు ప్రభుత్వం చెందిస్తున్నారు ప్రాగా మనుషులు విపస్తున్నారు పొంగుతున్నారు ప్రోగా అయినా వారిని క్షమించనికే మళ్ళీ కనికరించమని ఆశిస్తున్నాం వాళ్ళు పేరుస్తున్న తిరాత్మని గతపడిని అర్థించమని ఆశిస్తున్నాం మహిమలకి మేము ప్రవేశించాలా పనుల కొట్టి జ్ఞానం అనుగ్రహించండి పనుల కొట్టి ఘర్షణ అనుగ్రహించండి వాటి నుండి భర్చులుగా జ్ఞానం అనుగ్రహించండి అశుద్ధాత్మాభిషేకంలో బలపక్ష నర్పించండి నేను విషయం భయపడకుండా ముందు పోలపడం భయాన్ని గర్భించడం ధైర్యం అనుభవించవలి భయపడకుడి నమ్మిక మాత్రం ఉంచిన నెరపు విశ్వాసంలో ముందుకుమార్ గుమ్మల్ని తయారు చేయమని కర్తిస్తాను విద్యమంత్రం మీ సాయం చేతిని గురించి చక్క మన ఫిల్ అన్న అన్న ఎన్ని గంటలకు వస్తారన్న సరే అన్న మీరు సికింద్రాబాద్ ఇచ్చినా ఫోన్ చేయం చేస్తా ఓకే అన్న ఓకే అన్న ఫ్రెస్లాడ్ అన్నీ ఓకే అన్న ఓకే ఓకే అన్న